సంకీర్తన ఎనభై తొమ్మిది నెమ్మది నిన్నే గొలచి నిశ్చింతలమే కాక దొమ్మి తొంటిచేత కంటు దొడ్డాయితి శ్రీపతి నీనామముచ్చరించి కృతార్థులై సర్వపాప విముక్తులైనట్టి ప్రపన్నులకు ఏపుల కాలదోషములేవి కర్మదోషమేది కోల లోకముల శకునదోషములేవి నారాయణ నీదాసులై నరకములుత్తరించి వైరములు దాటిన శ్రీవైష్ణవులకు ఈ రీతి లేవి క్రియాలోపమేది భారమైన ఆచారలోపము మరేది మించి శ్రీవెంకటేశ్వర మిమ్ము గొల్చి భవములు తెంచిన శరణాగత దేహులకు ఎంచిచూడ మాయలేవి ఇలకవి బాధలేవి అంచలనెందుచూచిన అడ్డాకలేవి